అస్మత ఆనశ్వన్మోభి సీదసాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరపరాద్రమేభిష్నుమదేవాద్రం పశ్యేమాక్ష రైరంగైస్తువాంసూ యశేమదేవదాయ స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాన పూషా విశ్వేద స్వస్తినస్ అరిష్టనేమి స్వస్తినో బృహస్పతిర్దా ఓం శాంతిశాంతిశ్ శాంతి ఇష్టాపూర్త మన్యమానాే వేదయంతే ప్రమూఢా నాకస్ పృష్ట తే సుకృతేను భూత ఇమం లోకం హేనతరం వా విశంతి ఇష్టాపూర్తములు అంటే ఇష్టకర్మలు పూర్తకర్మలు వీటిని చేసుకుంటారు నేను కర్ణు చేసుకునేవాడిను వీటి ద్వారా నేను పుణ్యాన్ని సంపాదిస్తున్నాను ఈశ్వరుని ఆరాధించి నేను ఫలాన్ని పొందుతాను అనే ధోరణితో ఇష్టకర్మ చేస్తాడు పూర్తకర్మ దాన చేయటం సమాజ కార్యాలు చేసినట్లయితే నాకు ఇహలోకంలో పేరు వస్తుంది తర్వాత దీంట్లో దాన ఈ శృతులు స్మృతులు ఎలా చెప్తున్నాయంటే నీ పేరు ఈ లోకంలో ఎంతకాలం నిలిచి ఉంటుందో నువ్వు అంతకాలం అక్కడ స్వర్గలోకంలో సుఖాన్ని అనుభవిస్తావు అని అలాగే బోధిస్తాయి సపోజ్ మీరు ఏదైనా చిన్నది ఏదైనా చేశారనుకోండి నాలుగైదు సంవత్సరాల్లోనే మర్చిపోతారు అదే పెద్దది ఒకటి వ్యవస్థ చేశారనుకోండి చాలా సంవత్సరాలు జనాలు గుర్తుపెట్టుకుంటా అంతకాలం స్వర్గంలో పుణ్యాన్ని మీరు అనుభవిస్తారు అని ఈ విధంగా సో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా మనము పెదరవాళ్ళను ఉద్ధరించడం కోసం చేస్తున్నాము తద్వారా మనకి పుణ్యం వస్తుంది దిస్ ఈస్ ది సైకాలజీ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అలా అది ప్రారంభంలో బహుశాలో ఉంటే ఉండొచ్చు కానీ ఆత్మజ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికీ ఆల్ దట్ హ్యాస్ టు బి చేంజ్ కానీ వీళ్ళు కర్తృత్వ ధోరణతో చేస్తారు కనుక పుణ్యాన్ని సంపాదిస్తారు పుణ్యాన్ని సంపాదించి నాకస్య పృష్ఠే తే సుకృతే అనుభూత్వ సో సుకృతములు సుకృతే సుకృతే అంటే పుణ్యం చేత సంపాదింపబడిన నాకస్య పృష్టే పృష్టము అంటే లెవెల్ స్వర్గలోకమునందు అని అర్థం స్వర్గలోకానికి నాకము అని పేరు క అంటే సుఖం క అంటే సుఖము అర్థం నా క అంటే అక అంటే దుఃఖం సుఖము అసుఖము అలాగే క అక న విద్య అక ఎస్ తక కదా అకం న విద్య అకం అంటే ఏ లోకంలోనైతే దుఃఖమనేది ఉండదు అది నాక అంటే స్వర్గము సో నాక పృష్ట సుకృతే అనుభూత్వ సుకృతే పుణ్యం చేసుకుని సంపాదించుకున్నటువంటి ఆ స్వర్గలోకంలో నాకస్య పృష్ఠే అనుభూత్వ ఈ వీళ్ళు ఈ పుణ్యం చేసుకున్న వాళ్ళు అనుభూత్వ అనుభవిస్తారు సరిగ్గా శ్రీకృష్ణుడు ఇలాగే చెప్పాడు నేను ఆ శ్లోకం ఆపేశాను తేతం భుక్వ స్వర్గలోకం విశాలం అన్నాడు ఆయన విశాలమైన స్వర్గం విశాలం అనేది ఇది వెరీ అమ్యూజింగ్ వర్డ్ ఫర్ మీ బికాజ్ అమెరికా చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడంటే ఫుట్పాత్ వేసుకుందుకు చోటు ఉండదు వీళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు వేస్తారు ఫుట్పాత్ వేస్తారు మొక్క వేస్తారు ఓ చెట్టు ఒకటి పాతారు పాతి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత వచ్చి రోడ్డు వైడం చేసి ఫుట్పాత్ చేరిపేస్తారు రోడ్డు మొక్క ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకో పదిహేను రోజుల తర్వాత వచ్చి ఆ మొక్కను కూడా నరికేసి రోడ్డు వైడెం చేస్తారు ఏడ్ హ్యావ్ సమ్ ప్లాన్ ఇన్ ఇట్ మొక్క వేసే ఫుడు ఫుట్ పాత్ కట్టేపుడు దే ఫుడ్ ఫిట్ ఓ ఫిట్ నో మోస్ట్ హ్యాప్ వే నేను చూశాను మొక్కలు పాతారు ఆ బాగుంది చాలా సంతోషం ఫుట్పాత్ వేశారు మొక్కలు పాతి ఫుట్ పాత్ వేస్తే దేస్ ఏ క్రాష్ బిట్వీన్ ది ఫుట్పాత్ అండ్ ది ట్రీ ఫోన్ మొక్కలు ఫుట్పాత్ ఫుట్ నడిచి వాళ్ళు కలిసి దే కోలి కో ఎగ్జిస్ట్ అనుకుంటే రోడ్డు వైడేం చేశారు ఈ మొక్కలు పోయి ఫుట్పాత్ పోయి ఏదో చేస్తూ ఉంటాం ఇక్కడ ఎందుకంటే ప్రాబ్లం స్పేస్ ప్రాబ్లం వేరే విశా యుఎస్ వెళ్ళాలనుకోండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా విశాలంగా ఉంటుంది ఫుట్పాతులు ఉంటాయి మొక్కలు ఉంటాయి రోడ్లు ఉంటాయి అన్నీ ఉంటాయి సో ఈ స్వర్గలోకం కూడా విశాలం శ్రీకృష్ణుడు ఈ ద్వారకా అది కొంచెంగా ఉండుతుంది దయకు కూడా ద్వారకా సముద్ర ఏదో రాయి మీద ఇదిగో ఒక కడితే ఎంత లేదన్నా ఇంక ఇటు తిరుగుతూ ఉన్న సముద్రమే అటు తిరుగుతూ ఉన్న సముద్రమే స్వర్గలోకం అయితే విశాలం కేత భక్తువాలు స్వర్గలోకం విశాలం సరే కానీ పుణ్యం ఖర్చు ఉంటుంది క్షీణే పుణ్యం అంటే అర్థమేంటి దర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఈవెన్ ఇన్ హెవెన్ గ్రేనా కూడా ఫ్రీ లంచ్ ఏం లేదు యూట్ స్పెండ్ స్పెండ్ చేస్తేనే భోజనం పుణ్యం స్పెండ్ అయిపోతుంది ఖర్చయిపోతుంది క్షినే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి మళ్ళీ మనుష్యలోకానికి వచ్చేస్తారు చాలా వెరీ డిజైరబుల్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇక్కడ ఏమంటున్నారంటే మనుష్యలోక హిమం లోకమే అక్కర్లేదు హీనతరంగా విశంతి మనుష్య లోకానికి రావచ్చు లేకపోతే ఇంకా పశుపక్ష్యాది లోకశబ్దానికి దేహము అని అర్థం సో మనుష్య దేహాన్ని పొందొచ్చు లేకపోతే పశుపక్ష్యాది దేహాన్ని కూడా పొందవచ్చు హీన తరం వా విశంతి ఒకప్పుడు బొద్దింక కిందో అలా కూడా పుట్టచ్చు కోడి కోడి పెట్ట కింద పుట్టారనుకోండి కొద్ది రోజులు పెరిగిన వెంటనే దాన్ని వీళ్ళు లంచ్ లోనో బ్రేక్ఫాస్ట్ లో వేసేసుకుంటారు సో లైక్ దట్ ది హోల్ లైఫ్ కమ్స్ టు ఎన్ ఎండ్ సో పుణ్యం తర్వాత అలా ఉంటుంది సో శ్రీకృష్ణుడు అంటాడు ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే అని దట్ ఈజ్ హౌ గీతలో దాన్ని కంక్లూడ్ చేస్తాడు త్రయీ ధర్మం అనుప్రపన్నా త్రయీ అంటే ఋగ్వేజ సామవేదాలు ఆ మూడింటితోటి యజ్ఞయాగా క్రతువులు చేస్తారు కదా సో ఈ కామ్యకర్మలు చేసుకుంటూ పుణ్యాన్ని సంపాదించుకునే వాళ్ళు ఉన్నారే ఏవం ఈ విధంగా త్రయీ ధర్మం అనుప్రపన్నా ఆత్మస్వరూపంగా ఉండే పరమేశ్వరుణ్ణి శరణ లేడాలు కానీ లేదా ఈ కర్మ చేస్తే ఈ పుణ్యం ఈ కర్మ చేస్తే ఈ పుణ్యం అని ఉంటుంది ఆ లిస్టును పట్టుకుని ఒక ఆయన ఉన్నారు నాతోటి నేను అరవై మంత్రాలు చేస్తున్నానండి మీ సలహా ఏమిటని అడిగారు నేనున్నాను హౌ డూ యూ ఫీల్ ఇప్పుడు ఫలానా మంత్రం చేయొద్దు చెప్పి ఆ పాపను నేను ఎక్కడ కొట్టుకోను వై షుడ్ ఐ డూ దాట్ హౌ డూ యూ ఫీల్ అని అడిగారు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం ante 6 month rasu baru aipothund ani annaru then you feel that you should reduce the number yes i feel then you should do that said <laughs> that, that is the say the thing whatever you feel good for your heart adhe cheyalsu untundi so aithe 6 month rasu evato cheptanu meeru edi reduce cheyalo cheptanu amma eviti ante naku health nutrition undi ఏన్నాటి శనికి లక్ష్మీనరసింహస్వామి విరుగుడు అని ఎవరో చెప్పారు కాబట్టి లక్ష్మీనరసింహ మంత్రం చేస్తున్నాను సరే ఉపనయనం అయినప్పటి నుంచి గాయత్రి మంత్రం ఒకటి అలాగే అయితే ఈ మధ్యలో గణపతి మంత్రాన్ని నాకు ఇచ్చారు దాని నాకు ప్రీతి గణపతి అంటే చాలా లోకప్రియమైన దైవం సో గణపతి మంత్రం ఉన్నది అని ఇలా లిస్ట్ చెప్పారు ఇప్పుడు దీంట్లో ఏడ్ తీసేయమంటారు అంటే నేనున్నాను మీరు ప్రయారిటైజ్ చేయండి ఆరింటిని ప్రయారిటైజ్ మీరే ప్రయారిటైజ్ చేయండి చేసి ఆ రోజు ముందు తీసేయండి తర్వాత ఐదోకి తీసేయండి అంటే ప్రయారిటైజ్ చేయడంలో మీకు నాకేదైనా సలహా చెప్ప ఆయన ఈశ్వర మంత్రం కూడా శివ మంత్రం కూడా ఉంది నేను చెప్పాను శనికి శివుడికి తేడా లేదు అవును కరెక్టే శనీశ్వరుడు శనికి శివుడికి తేడా లేదు కాబట్టి శని చేస్తే శివుణ్ణి ఆరాధించినట్టే శివుణ్ణి ఆరాధిస్తే శని ఆరాధించినట్టే ఆ వెరీ గుడ్ సో లెటర్ డ్రాప్ శని ఓకే దాని శివుడికి గణపతికి తేడా లేదు సో యూ చూజ్ గుచ్ వన్ గణపతి చేస్తే శివుణ్ణి చేసినట్టే శివుణ్ణి ఆరాధిస్తే గణపతిని ఆరాధించినట్టే అతనున్నాడు నేను శివుణ్ణి డ్రాప్ చేసి గణపతిని అట్టు పెట్టుకుంటాను గోడ్ ఇలా మొదలుపెట్టే ఉండే సో లైక్ దట్ ఇట్ ఈస్ హప్ టు యూ టు డ్రాప్ అసలు ఈ ఆరు మంత్రాలు ఎందుకు వచ్చేయంటారు అసలు ఒరిజినల్గాను కామన్ అని పెట్టొచ్చు అంతే కదా త్రీ ధర్మం అనుప్రపన్న సో నీవు ఆ మనస్సు యొక్క వీక్నెస్ వల్ల ఈ మంత్రాల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క మహాత్ముడు కనపడతాడు మహాత్ముడు ఇప్పుడు నన్ను సలహా అడిగారు కాబట్టి గణపతిని తులసి తోటి పూజించవచ్చు నా ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు నేపనం మీరు ఇంకా ఎవరిని ఆరాధిస్తారు కృష్ణుని కూడా ఆరాధిస్తానన్నారు వెరీ గుడ్ యూస్ తులసీఫర్ కృష్ణ ఎలో ఉందని చెప్పేసి చెప్పాను మరి గణపతి గణపతికి మారేడు పత్రికతో ఆరాధించండి సో దిస్ వే యు గ్వాన్ డివైడింగ్ అండ్ అపోజింగ్ అండ్ ఎక్స్టాండింగ్ ది మైండ్ చాలా ఇట్ ప్లేస్ హ్యావక్ విత్ ది ది సీకర్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుందన్నమాట ఇదంతా ఎందుకు వచ్చిందంటే త్రీ ధర్మ మను మన కామనలు అలా పెంచుకుంటూ పోతే ఈ కామనలన్నీ ఎలాగూ ఇహలోక సౌకర్యాలతో తీరి కామనలు కావు ఈశ్వరుణ్ణి పట్టుకోకుండా ఈ కామనలేం తీరాం కామకామా ఆ వర్డు చూడండి ఎలా ఉందో కామకామా కామకామా అంటే కోరికల్ని కోరేవాడిని కాదు మనం ఏం కోరికలను కోరాం వస్తువుని కోరుకుంటాం కోరికలను కోరుకుంటాం నాకు డబ్బు మీద కోరిక పుట్టాలి అని కోరుతామండి కోరం డబ్బు కావాలి అని కోరుకుంటాం సో కోరికల్ని కోరవు కాబట్టి కామకామా అంటే కామ అంటే కోరదగిన పదార్థములోని అర్థం కామ్యంతే అయితే కామాహ కోరదగిన పదార్థాలని కామాహ కోరుకుంటూ ఉంటారు కామకామా లభింతే సో నా కామకామి అని అన్నాడు తోట శ్రీకృష్ణ ఈ కామకామి ఉన్నాడే వీటికి విశ్రాంతి దొరకదు నా శాంతి మాపు సశాంతి మాప్నోతి వారు శాంతిని పొందుతాడు నా కామకామి కామకామికి శాంతి లేదు వెరీ పవర్ఫుల్ వర్డ్ కామకామి అలాగే ఇక్కడ కూడా కామకామాహ త్రయీ ధర్మ మనుప్రపన్నా అనేక కోరికలు ఉన్నాయి ఆ కోరికలతో మీరు వేదాన్ని ఆశ్రయిస్తారు కోరికలతో వేదం దగ్గరికి వెళ్ళారనుకోండి వేదమే వేదం మహారాజు వంటిది మీరు కోరికలతో మహారాజు దగ్గరికి వెళ్తే మహారాజుని ప్రసన్నుణ్ణి చేసుకోగలిగితే ఆయన మీ కోరికలు ఎవో తీరుస్తాడు ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు తీరుస్తాడు కొంతమంది చాలా కష్టపడి ఓ మహారాజునో పెద్ద అధికారినో ప్రసన్నుణ్ణి చేసుకుని ఓ చిన్న అర్థం కోరిక తీర్చుకుని ఇంటికి ఒక ఆయన కలెక్టర్ గారిని బాగా ప్రసన్నుణ్ణి చేసుకున్నారు నేను ఆయన ఎరుగుతున్న మంచి పండితులు కలెక్టర్ గారికి పాపం వేదం ఉన్నా సంస్కృతం ఉన్నా అభిమానం సో ఈయన ఏం చేశారంటే నేను వేద విద్వాంసు సంస్కృత పండితుణ్ణి అనేటువంటి విషయాన్ని కలెక్టర్ గారికి బాగా అవగాహన ఇట్లా చేశారు చేయాలంటే దానికి చాలా కష్టపడాలి ఆ కలెక్టర్ గారికి అసమానం కనపడుతూ ఉండాలి ఆయన వెళ్లి దారిలో నిలబడాలి అవకాశం వచ్చినప్పుడు తన పాండిత్యాన్ని ప్రదర్శించాలి ఇవన్నీ చేయాలి లేకపోతే ఆయనకి ఈయన పండితుడి నేను ఇవన్నీ చేసి సంహౌ హీ హాజ్ అట్రాక్టెడ్ ది అటెన్షన్ ఆఫ్ ది కలెక్టర్ అప్పుడు ఒక అకేషన్ వచ్చింది వెకేషనల్ స్టే కలెక్టర్ గారు నేను మీ నుండి ఒక చిన్న ఒక చిన్న ప్రార్థన సహాయాన్ని అపేక్షిస్తున్నానండి అని అన్నారు ఈయన అంటే ఆయన అన్నారు చెప్పండి మహాత్మా మీరు చాలా గొప్ప పండితులు చెప్పండి నా చేతిలో ఉంటే నేను తప్పకుండా చేస్తాను అంటే ఈయన కోరిన కోరిక మా ఇంటి వెనక్కాల కాంపౌండ్ వాళ్ళు ఉంది ఆ కాంపౌండ్ వాళ్ళని ఆనుకుని పోరంబోకు ల్యాండ్ ఉంది నాకు ఈ కాంపౌండ్ వాళ్ళ లోపల ఉన్న ఏరియా కంటే కొంచెం ఎక్కువ ఏరియా కావాలనే కోరిక ఉంది కాబట్టి మీరు కనుక పర్మిషన్ ఇచ్చినట్లయితే నాకు ఒక జివో కనుక జీవో పర్మిషన్ కుచిబిహో అది మీరు అనుగ్రహించినట్లయితే నా కాంపౌండ్ వాళ్ళను ఒక గిజన్ పోరంబోక్ ల్యాండ్ లోకి జరిపి కట్టుకుంటాను అని కోరారు కోరిక అని అన్నారు మీరు అప్లికేషన్ పెట్టండి ఆ సర్వే నెంబర్ లో ఇచ్చి నేను చూస్తానన్నారు ఈయన అప్లికేషన్ పెట్టారు సంవత్సరం తర్వాత శాంక్షన్ అయింది కలెక్టర్ గారు ఇవ్వాలనుకుంటే చాలా ప్రొసీజర్స్ ఉంటాయి అండి సంవత్సరం తర్వాత శాంక్షన్ అయింది శాంక్షన్ అయిన తర్వాత ఈయన మహానందంతో కాంపౌండ్ వాళ్ళు ఉప్పేసి ఆ గజను జరిపి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు ఒక గజం ఏరియా లోపలికి వచ్చింది వాటికి డ్యూటీ విత్ ఏదైనా ఉండ మొక్కలోనో నిమ్మ మొక్క వేసుకున్నారు ఇక్కడి కాబట్టి కలెక్టర్ గారు అంతసేపు ఆశ్రయించినందుకు దీంతో ప్రజలవంతు ఈశ్వరుని ఆశ్రయిస్తే మోక్షాన్ని సంపాదించారు అయితే మోక్షపరాయణ ముని మోక్షపరాయణ అని తెలియ వద్ద వెడిటేషన్ లో చెప్పాను వీడు ముని మోక్షపరాయణులు అవ్వాలి కదా ఈజ్ నాట్ ముని ఈ నేదర్ ముని నారు మోక్షపరాయణ ఈ వాంటెడ్ ఏ పీస్ ఆఫ్ ఎక్స్ట్రా ల్యాండ్ ఆ పొరం బ్యాక్ ల్యాండ్ ఖాళీగా ఉన్న ల్యాండ్ను చూసినప్పుడు అల్లా కోరిక పుడుతూ ఉంటుంది అదే లోకల్ బాధా అయినట్లయితే ఎవరికే చెప్పకుండా ఆక్రమించుకునేవాడు ఆక్రమించుకుని అమ్మేస్తాడు కూడా వాడు హి సెల్ హీ మేక్స్ ఇట్ ప్లాట్స్ అండ్ సెల్స్ ఆల్సో కానీ ఈయన పండితుడు కనుక అంత పని చేయలేడు ఎవరైనా ఇచ్చినట్లయితే తీసుకోవాలి సో ఆ రకంగా వాట్ ఆర్ ఆల్ దీస్ డిజైర్స్ వై షుడ్ ఐ డిజైర్ ఐ పీస్ ఎఫ్ ఎక్స్ట్రా ల్యాండ్ వై డూ ఐ నీట్ ఇట్ ఉన్న ల్యాండ్ మ్యాన్ నీడ్స్ సిక్స్ ఫీట్ ల్యాండ్ అనేది అసో ఒకటి ఉంది ఫీట్ ల్యాండ్ ఆల్సో హీ డెవన్ నీడ్ అని నా అభిప్రాయం ఎందుకంటే స్వదేశం భువనోత్రయం మొత్తం ముల్లోకాలు మన సొంతవే నేను సిక్స్ ఫీట్ చచ్చిపోయినప్పుడు కావాలి చచ్చిపోయినప్పుడు నాకెందుకు It is the body that needs, say, six-feet land. I, I don't know whether the body needs it or not. Probably other people need to bury the body, therefore they need the six-feet land to bury his body. He doesn't need any land. So why should we need land? What for? So, kamakami. Kamakami where Allah alo chinshada. Kama kamakami ki he wants land. He wants wealth. He wants children. Idhra children in our salrinko idhra kawal. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఒక ఆయనకి నాకు అమ్మాయి కావాలి బయ్యు నీడే ఊళ్ళో ఉన్న అమ్మాయిలే మీరు మన అమ్మాయిలే అనుకుంటే పోలేదా నో సో కామకామి సరే అమ్మాయి కావాలన్నట్లయితే మీరు శ్రీ సూక్త విధానంతో కనుక హోమాలో చేసినట్లయితే మీకు స్త్రీ సంతానం కలుగుతుంది ఎక్కడో వాక్యం ఉంది గో హెడ్ అండ్ డూ ఇట్ అండ్ ట్రై ర్ లక్స్ ఏమంటీ ధర్మ మనుప్రపన్నాహ కామకామాహ వీళ్ళు ఏం పొందుతారు వీళ్ళు ఇంత కష్టపడి ఇన్ని కోరికలు కోరి ఆఖరికి సంపాదించుకున్న మహాభాగ్యం ఏంటంటే గతాగతం కామ కామ లభతే శ్రీకృష్ణుడు అన్నమాట గతాగతం జానా వాపస్తానా గత జానా ఆ గతం ఫిర్ జాన ఫిర్ వాపస్థానా ఫిర్ మల్టిపుల్ ఎంట్రీ వీసా లాంటిది అమెరికాకి మల్టిపుల్ ఎంట్రీ వీసా వస్తే ఏం చేస్తాం వెళ్తాము అక్కడ ఇమిగ్రేషన్ అథారిటీస్ నానా హింస పెట్టి పంపిస్తారు ఏదో అక్కడ ఏదో బాగుంటామని వెళ్తాము వాడు ఇచ్చిన టైం అయిపోతుంది మళ్ళీ లేట్ కావసం మళ్లీ టికెట్ డబ్బులు అన్నీ సమకూర్చుకుని మళ్ళీ సంవత్సరం ఎప్పుడైనా మళ్ళీ వెళ్తాం మళ్ళీ వెళ్తాం మళ్ళీ వస్తాం ఏమిటి కృతార్థత ఎటు వచ్చి అమెరికా మాట వరుస కన్నాను జననము మరణము కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది డైన్ హియర్ టు టేక్ బర్త్ డేట్ డై దేట్ టేక్ బర్త్ హియర్ పునరపి జననం పునరపి గతాగతం కామ కామ లభం తె అనాజానా దిస్ ఈజ్ వాట్ దే గెట్ సమ్ పీపుల్ లైక్ ఆనా జానా ఇప్పుడు టూరిస్ట్ పీపుల్ ఉంటారు దే లైక్ ఆనా జానా సో ఆ లైకింగ్ కొంతకాలం ఉంటుంది ఆ పిచ్చి కొంతకాలం ఉంటుంది అవి ఉన్నంతకాలం నడిపిస్తుంది ఐ వాంట్ టు ట్రావెల్ దేసే ఐ లైక్ ట్రావెల్ వై షుడ్ యూ లైక్ ట్రావెల్ వాట్ ఫర్ ఎక్కడికి వెళ్ళినా అవే మంచిపోతావు కాదు యూలో విపంచ భూతాలు ఉన్నాయో అమెరికాలో విపంచ భూతాలున్నాయో ఆఫ్రికాలో విపంచ భూతాలు ఉన్నాయి బట్ స్టిల్ నామరూపాల్లో భేదం ఉంటుంది వేర్ ఫోర్ ఐ లైక్ ట్రావెల్ ఓకే యూ ట్రావెల్ హౌ లాంగ్ హీ విల్ ట్రావెల్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ దెన్ హీ సేస్ ఐ ఆమ్ ఫెడప్ విత్ ట్రావెల్ ఈ డే విల్ కమ్ అలాగే ఇక్కడ కూడా గతాగతం కామకామాల ఉంటే వన్ షుడ్ బి ఫెడ్అప్ విత్ దిస్ గతాగత బిజినెస్ అప్పుడు వాడు మోక్షానికి వస్తాడు అంతవరకు ఈ గతాగతంలో తిరుగుతూ ఉంటాడు అదే అన్నారు ఆయన నాగస్య పృష్టేత్తే సుకృతే అనుభూత్వా హిమం లోకం విశంతి హీనతరం వా విశంతి హిమం లోకం అంటే మనుష్య దేహాన్ని పొందుతాడు లోకశబ్దానికి ఆ యోని అంటే ఆ పర్టికులర్ కైండ్ ఆఫ్ బాడీకి లోకా అని పేరు లేదా హీనతరం విశంతి ఒకప్పుడు మనుష్య దేహం కంటే కూడా చాలా హీనమైనటువంటి దేహాన్ని పొందుతారు భాష్యం సో ప్రమూఢాహనే పదానికి చూశాము తర్వాత తే చ నాక స్వర్గస్ పృష్ట ఉపరిస్థా సుకృతే భోగాయత అనుభూతు అనుభూయ కర్మఫలం సో నాకస్య వాళ్ళు ఈ కర్మలు చేసుకునే వాళ్ళు ఇష్టకర్మలు పూర్త కర్మలు వాళ్ళు తేచ నాకస్య అంటే స్వర్గస్య పృష్ఠే నాకస్య స్వర్గము యొక్క పృష్ఠే అంటే ఉపరిస్థానే ఉప ఊర్ధ్వస్థానము స్వర్గము యొక్క ఊర్ధ్వస్థానము అంటే స్వర్గము పైనుందని అనుకుందాం ఊర్ధ్వలోకం అంటారు కదండి స్వర్గం పైనందనుకోండి అప్పుడు మనకి స్వర్గము యొక్క బోటం మనకి కనపడుతుంది యాక్చువల్ గా స్వర్గవాసులు ని నడిచి ఇటు తిరిగేటువంటిది పృష్టం వైభాగంలో ఉంటుంది సమ్థింగ్ లైక్ దాట్ సో సమ్ కైండ్ ఆఫ్ అన్ ఐడియా ఊర్ధ్వలోకము సో ఊర్ధ్వ అంటే దీజ్ నథింగ్ లైక్ అబ్సల్యూట్ ఊర్ధ్వ భూమిలా గిరిగిరా తిరుగుతుంటే ఇంకా అప్సల్యూట్ ఊర్ధ్వే ఉంది రిలేటివ్లీ హయ్యర్ స్టేట్ అని అర్థం అంటే భోగాలువే అధికంగా ఉంటాయి అక్కడ అది సుకృతే సుకృతము అంటే సుకృ సుకృతము సుకృతం పుణ్యేన ఉత్పాదితం అని అర్థం పుణ్యం చేసుకుని సంపాదించుకున్నాం కనుక సుకృతే పరస్థానం అనైనా నాకత్వ అనేక విభాగోపేతత్వం ధన్యతే అది నాకస్ పృష్టేనత ఆ నాకంలో కూడా నాక ఉంటే స్వర్గంలో కూడా మళ్ళీ తరతమ భేదం ఉంటుంది తక్కువ పుణ్యం చేసుకుంటే తక్కువ ఎక్కువ పుణ్యం చేసుకుంటే ఎక్కువ పొజిషన్ ఉంది భేదం ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాడు అనుకోండి వీడు వెళ్ళగానే దేవులు రూమ్ ఆర్ హౌస్ ఫర్ హిమ్ డూ దట్ కదా హీ హ్యాస్ టు లివ్ సమ్వేర్ సో ఆ హౌస్ అలాట్ చేసేపుడు వన్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ అదే గవర్నమెంట్ కాలనీలు అయితే ఏబిసిడిఈఫ్ ఇన్ని వెరైటీలు సో ఏజ్ ది లోయెస్ట్ కొన్ని చోట్ల ఏజ్ ది హయ్యెస్ట్ ఎవరి వలస సో వీడి ఏదో కేటగిరీలో పడతారు ఏదో సి టైపో బి టైపో ఏదో టైప్లో వీడికో మకాహ వీడికి వీడి నైవర్ ఒకటి ఉంటాడు ఇక్కడ ఇండియన్ నైవర్ ఇండియన్ నైవర్కి హయ్యర్ టైప్ ఇస్తారు ఇచ్చేడు వీడి మనస్సులో మండిపోతుంది స్వర్గంలో కూడా న్యాయం లేదు ఎందుకంటే వీడి నా నైదురు అక్కడ వాడు కరెప్ట్ ఫెలో నేను కూడా చాలా ధర్మాత్ముణ్ణి నేను స్వర్గానికి వచ్చానంటే ఇట్ ఈజ్ ఓకే అంటే ఈ కరెక్ట్ ఫెలో హౌ హీ కేమ్ టు స్వర్గ అనే మనస్థితి వెంటనే దుఃఖం కలుగుతుంది పోనీ వచ్చేడండి స్వర్గానికి హీ ఈజ్ ఇన్ ఏ హయ్యర్ పొజిషన్ అది ఇంకా ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తుంది సో ఈ సాతిశయత్వము తారతమ్యము అని విభాగము దుఃఖ హేతువుగా మిగిలిపోతుంది అగైన్ ది పర్సన్ ఈజ్ ఇన్కంప్లీట్ ఏదో సర్దుబాటు చేసుకుంటాడు కొద్ది రోజుల తర్వాత అవున్న భోగాలను అనుభవిస్తూ ఉంటాడు మిగతా వాసు మిగతా స్వర్గవాసులతో పాటుగా కొంతకాలానికి ఆ పుణ్యం ఖర్చు అయిపోతుంది గుడ్ టైమ్స్ గో వెరీ క్విక్లీ కదా ఐన్స్టైన్స్ థీరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం సో ఐన్స్టైన్ ని వాట్ ఈజ్ దిస్ రిలేటివ్ టైం అంటే ఏమిటని అడిగారు ఎవరిలో అయితే చెప్పాడు వెన్ వెన్ యంగ్ మ్యాన్ ఈజ్ విత్ హిజ్ బిలవెడ్ వన్ అవర్ పాసెస్ ఇన్ వన్ మినిట్ alobde yagnan shiksha me hat stau so alava one minute avo so ho vada va didi relativity theory je <laughs> gadaya so ara gadya swargalo time alag bahaginda gadichi poth intro clock ki punya aipoind veli pomane every day some people will be expelled and new arrivals will be there a day will come when he gets expelled అష్టక యయాతి సంవాదము అని మహాభారతం ఆది పర్వంలో చాలా పెద్ద సెక్షణం సో ఈ యయాతి మహారాజు మహాపుణ్యం చేసుకున్నాడు అశ్వమేధయాలు ఇవి ఇవి చేసి స్వర్గానికి వెళ్తే వన్ ఫైన్ మార్నింగ్ ఇందిరా గీసే నోటీస్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ యు విల్ బి ఎక్స్పెల్ అంటే అప్పుడు ఏయాతి అన్నాడు నాకు చిన్న కోరిక ఒకటి ఉన్నాయా ఆ కోరిక తీర్చేందుకు అవకాశం ఉందా అని అడిగాడు అంటే జస్ట్ వెట్ అని వెరిఫై చేసి అకౌంట్ అంతా వెరిఫై చేసి ఎస్ వీ మేడా వీ మే గ్రాండ్ ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ పాసిబుల్ నీ పుణ్య అకౌంట్ నుంబట్టు ఉంటుంది దాంట్లో ఇంద్రుడి చేతిలో ఏం లేదు అకౌంట్ నుంబట్టు ఉంటుంది పాసిబుల్ అయితే నీ కోరిక చెప్పు కన్సిడర్ చేస్తున్నావు అంటే అప్పుడు ఏయాతి చెప్పాడు నేను మహాత్ములు ఉపనిషి ఆత్మస్వరూప విచారం చేసేటువంటి మహాత్ములుండీ చోట మనిషినే పుట్టిట్లాగా అనుగ్రహించగలరా అని అడుగుతున్నాను అయితే ఎస్ ఇట్ కెన్ బి శాంక్షన్ యు హ్యావ్ దట్ మ చి పుణ్యం ఇన్ యో రకం అని అనుగ్రహిస్తాడు అప్పుడు ఏ ఆది జన్మిస్తాడు ఎక్కడ జన్మిస్తాడంటే జన్మించి పెద్దవాడైన తర్వాత అష్టకుడు అనే మహర్షి ఆత్మవిచారాన్ని చేసే స్థానంలో జన్మిస్తాడు జన్మించి అష్టకుడి దగ్గర అనేక ధర్మాల్ని నేర్చుకుని ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడవుతాడు అప్పుడు కృతార్థుడవుతాడు కాబట్టి మళ్ళీ తత్వమసి కావాలంటే మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే తత్వమశి మీకు స్వర్గంలో తత్వమశీ ఎవడో చెప్పరు మీరు అమెరికా వెళ్ళి తత్వంశీ కావాలంటే ఎవరు చెప్తారు మనమే వెళ్ళి చెప్పాలి అక్కడ తత్వంశీ కాబట్టి స్వర్గంలో తత్వమశీ అని చెప్పివాడు ఎవడో ఉన్నాడు ఫైవ్ స్టార్ హోటల్లో ఆత్మస్వరూపాన్ని చెప్పివాడు ఎవడో ఉన్నాడు అక్కడ పైసా దేవో సుఖాన్ని స్వీకరించడం అంతే అంతా టేక్ బిజినెస్ సిటీస్ సరే మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే మళ్ళీ ఎవడో దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసి తెలుసుకోవాల్సి దట్ ఈజ్ హో ఇట్ ఈస్ సో ఎనీవే సో సుకృతే భోగాయతమే భోగస్థానం భోగ ఆయతనము అంటే స్థానం ఈ స్వర్గం అనేది భోగస్థానం భోగస్థానము అంటే అర్థం ఆ మాట విన్నారనుకోండి భోగ పరాయణులకు అది చెవులకి చాలా ఇంపుగా వినపడుతుంది ఓ భోగాలు ఉంటాయా అక్కడ వెరీ గుడ్ అక్కడ ప్యాకట్ ఉంటుంది డింకుల్స్ ఉంటాయి డ్యాన్సులు ఉంటాయి అంటే ఓ వెరీ నైస్ అనే భోగ పరాయణాలు అనుకుంటారు కానీ శిష్యులు ఓ ఇజ్ భోగస్థానం చూడదు చూడదు అమ్ముకోనొక్క అని దాన్ని పక్కన పెట్టేస్తారు ఎందుకంటే శిష్టులకి ఈ భోగముల ఎందు విరక్తు విరే దాని ఏహ్య భావం ఉంటుంది భోగాల్లో ఏముందండి సారం అంత నిస్సారమైనవి అదే కానీ మరొకటి ఏం కాబట్టి భోగాయతమని ఆ శంకరుల అన్నంలో అభిప్రాయం ఒక ధ్వని విరక్తులకు శోభనివ్వదు విరక్తులు వాటిని ఇష్టపడరు అటువంటి స్థానంలో అనుభూత్వ అనుభూయ అనుభూత్వా అని ముండక ప్రయోగం ఎందుకంటే ఎప్పు రావాలి అను ఉపసర్గ ఎప్పుడైతే జరిగిందో త్వాయి ఎప్పు రావాలి కానీ మరి మంత్రంలో అనుభూత్వానే ఉంది కనుక శంకరులు అనుభూయ అనుభవించి ఆ పుణ్యం ఏదో ఖర్చు అయ్యాక కర్మఫలం అనుభూయ ఆ తర్వాత ఏమంటవుతుందంటే ఏమవుతుంది మళ్ళీ బ్యాక్ అదేంటారాయినా పునరిమం లోకం మానుషం అస్మాధ్యేనతరం వాన్నరకాదిలక్షణం యథాకర్మశేషం విశంతి అది పుణ్యం అయిపోయిన తర్వాత హిమం లోకం పునః హిమం లోకం అంటే మానుషం లోకం మనుష్య జన్మను తిరిగి పొందుతారు మళ్ళీ మనుష్యుడిగా అక్కడ హీ డైస్ దేక్ బర్త్ హియర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఇట్ నాట్ కంపల్సరీ ఆర్ వా ఆర్ అస్మాత్ హీనతరం మనుష్య జన్మ కంటే కూడా జన్మ అంటే ఏమిటి తిరిజ నరకాది లక్షణం తిరియ కంటే పశుపక్ష్యాది జన్మ లేకపోతే నరకానికి వెళ్ళొచ్చు స్వర్గం నుంచి నరకానికి వెళ్ళొచ్చు కథ చెప్తారు దుర్యోధనుడు స్వర్గానికి వెళ్ళేట మరణించిన వెంటనే సో ధర్మరాజాదులు నరకం గుండా పాస్ అయ్యారు ఈ ది హెల్త్ ఎందుకంటే దుర్యోధనుడికి ముందు పుణ్యం ముందుకు ఆ పుణ్యం అనుభవించే తర్వాత నరకానికి వచ్చేస్తారు ధర్మరాజాదులు ఏదో కొంచెం పాపం అలా ముందుకు ఇది కష్టపడిపోయి తర్వాత స్వర్గానికి వెళ్ళిపోతారు సో వాళ్ళు స్వర్గంలో చాలా కాలం ఉంటారు దుర్యోధనుడు నరకంలో చాలా కాలం ఉంటారు దీంట్లో ఉండే మంచి ఏమిటంటే స్వర్గానికి వెళ్లిన వాళ్ళు వాపస్ వస్తారు నరకానికి వెళ్లిన వాళ్ళు కూడా వాపస్ వచ్చేస్తారు యూ విల్ బి గివెన్ అనదర్ ఛాన్స్ దర్ ఈస్ అనదర్ ఛాన్స్ వన్ మోర్ పాసిబుల్ యూ కెన్ టేక్ హ్యూమన్ బర్త్ అండ్ దెన్ అగైన్ వన్ మోర్ ఛాన్స్ సో హ్యూమన్ బర్త్ ఈస్ ది క్రూషియల్ థింగ్ ఇట్ ఈస్ ఎందుకంటే మనుష్య దేహం అధికారి దేహం కర్మ చేసుకుని పుణ్యం సంపాదించాలన్నా మనుష్య దేహం కావాలి ఆత్మజ్ఞానం సంపాదించి మోక్షాన్ని పొందాలన్నా మనుష్య దేహం కావాలి కర్మానుబంధీని మనుష్యలోకే అని శ్రీకృష్ణుడు అక్కడ మనుష్యలోకే అనే పదాన్ని వాడతాడు ఎందుకంటే మనుష్యులకే కర్మాధికారం శాస్త్రమునందు కూడా అధికారం మనుష్యులకే కనుక మనుష్యలోకాన్ని కానీ లేక అంతకంటే కూడా హీనమైనటువంటి పుణ్య యథాకర్మ శేషం అన్నారు అంటే వీడు అనుభవించేసేగా ఆ ప్రారంభ కర్మానుభవం అయిపోయిన తర్వాత కొద్దిగా శేషం ఉంటుంది ఆ శేషం దాన్ని ఆ శేషాన్ని ఎలా వర్ణించారంటే గిన్నెలో నూనె పోశారనుకోండి ఆ నూనెంతా ట్రాన్స్ఫర్ చేసేసినా ఇంకా ఓపిస్తారు ఆ గిన్నెకి అతుక్కుని ఉంటుంది నూనె విస్కస్ కనుక అలాగే కర్మఫలం అంతా వీడు అనుభవించేసినా ఇంకా ఓపిసారు కర్మ ఇంకా వీడిని అతుక్కుని ఉంటుందా అది తక్కువ ఉంటే హీనతరంలో పడిపోతాడు అది కొంచెం సబ్స్టాన్షియల్ ఉంటే మనుష్యలో కనుక అది మరి తక్కువ సబ్స్టాన్షియల్ ఉంటుందా ఎలా తెలుస్తుందంటే అది దట్ ఈజ్ గుప్తా అకౌంట్ టేస్ చిత్ర చిత్రమూర్తి అకౌంట్ సో గుప్తాజీ అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఇక్కడ హృదయంలోనే హృదయంలో సంస్కార రూపంగా అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు సో ఆ అకౌంట్ రకాలు తక్కువ ఉంటే మూల తరంలో పడిపోతాడు ఎక్కువగా కొంచెం సబ్స్టాన్షియల్ గా మిగిలిందనుకోండి పుణ్యం మళ్ళీ మనుష్య లోకంలో పడిపోతాడు సో మనుష్య జన్మ ఏ వెరీ బిగ్ బిగ్ అచీవ్మెంట్ ఇట్ సో దీనికి ఒకటే దృష్టాంతం ఇట్ ఈస్ లైక్ థ్రోయింగ్ ఏ స్టోన్ అప్వర్డ్స్ పైకి విసిరిన పైకి స్టోన్ స్టాప్ వాచ్ ఎదురకుండా పెట్టుకుని స్టోన్ విసిరేయారనుకోండి మళ్ళీ తక్కువ పని పడుతుంది ఎంతసేపు తర్వాత పడుతుంది ఒక స్టోన్ రెండు సెకండ్ల తర్వాత పడింది ఇంకో స్టోన్ నాలుగు సెకండ్ల తర్వాత పడింది ఇంకో స్టోను ట్వంటీ సెకండ్స్ తర్వాత పడింది ఎలాగ ఈ డిఫరెన్సెస్ ఎందుకు వచ్చాయి అంటే ఈ స్పీడ్ విత్వచ్చి ప్రాజెక్ట్ ది స్టోన్ ఎక్కువ స్పీడ్ తోటి మీరు విసిరేరనుకోండి కొంత ఎక్కువ సమయం తర్వాత వచ్చి మళ్ళీ వాపసు పడుతుంది స్వర్గానికి వెళ్ళ ఉంటే అంతే ఇట్ ఈస్ లైక్ దాట్ ఎక్కువ పుణ్యంతో వీడిని స్వర్గానికి పంపించాడనుకోండి కొంచెం సావకాశంగా మళ్ళీ వాపసు వస్తాడు తక్కువ పుణ్యంతో పంపించాడనుకోండి అలా వెళ్ళగానే ఇలా వాపసు వస్తారు అమెరికా వాళ్ళు వన్ మంత్ వీసా అని మొదలుపెట్టారు ఇక్కడి నుంచి పాతిక వేల ముప్పై వేల పాతిక వేల టికెట్ కొనుక్కుని వెళ్తే వాడు వన్ మంత్ స్టాంప్ వేసాడు అనుకోండి వీళ్ళు గగ్గోలు పెట్టేశారు ఏమిటి వన్ మంత్ ఏమిటండి మేము రానే రాము మాకు వన్ మంత్ కిట్టుబాటు కాదు అమెరికా వచ్చి వెళ్ళినందుకు వన్ మంత్ అలా క్షణాలు అయిపోతుంది మేము రాము అంటే అప్పుడు మన వాళ్ళందరూ రిప్రజెంటేషన్ ఇచ్చారు అక్కడ టూరిజం పిచ్చి చాలా ఎక్కువ బిజినెస్ కమ్యూని అమెరికా అంటే బిజినెస్ పీపుల్ మనుషులు రావాలి డబ్బులు ఖర్చు పెట్టాలి కదండి బిజినెస్ ఎంత సో ఈ వన్ మంత్ అనేప్పటికీ డ్రాప్ అయిపోతుందని వాళ్ళకి డౌట్ వచ్చి ఓకే వీ విల్ వీ హ్యావ్ పోస్ట్ పోన్ దట్ డెసిషన్ మళ్ళీ Three months or six months, anayipadhi ki, malli flow of traffic continued. That way, airline industry is already in big doldrums. We'll one month anipedhate, Atlantic section anta ko'da parukkunthunde akharayin ka, vimana leavan akhar ladhi, khalayipata vimana. Therefore, again they started. So, arakanga, sattva puñyanta development ko nesattva endo vapas. Just like throwing a stone upward. I puñyala sampahajin sa nama, yaka parisididhi, ఇస్ ఇస్ హౌ ఇట్ ఈస్ హీనరం వా విశంతిమశం విశంతి మొత్తానికి ఈ రకంగా మనం గత మూడు మంత్రాల్లో కర్మకాండాన్ని పట్టుకుని శుభ్రంగా తరోగా బట్టలు ఉటికినట్టుగా సబ్బు పెట్టి కారణం చేసి పరిచయం ఉంటాయి ఇట్ ఈజ్ రిక్వైర్డ్ ఆ కర్మ సంస్కారం ఉన్నట్లయితే నిష్కామంగా కర్మ చేస్తేనే కర్మయోగం అవుతుంది అలాగే చేసుకోవాలి కానీ ఏవైంది కోరిక కోరికలు పెట్టుకుని ఎవేవో చేస్తూ ఉండటం ఏదో సర్ప సర్పయోగం అంట కాబట్టి సర్పయోగం చేయి ఏదో ఆగ్రహం ఇలా ఉంది కాబట్టి ఈ పుణ్యం చేయి అది ఎలా ఉంది పూజ చేసుకుని వేసా ఈ రకంగా మనిషి యొక్క మనస్సు అలా ముప్పతిప్పులు పెడుతూ ఉంటుంది మనిషిని వాడి అన్ని రకాల కర్మలను చేయిస్తూ ఎవేవో కామనలు వేసి అన్ని రకాల కర్మలను వశీకరణ మంత్రం అని వశీకరణ మంత్రం అంటే ఏదో తెలుసు అండి మ్యాన్ లవ్స్ యంగ్ లేడీ He fifty percent love is he. Until he loves her, but she doesn't love him. Aapunus <laughs> is <laughs> mantra he panches <laughs> ko na. This <laughs> is good. Oh, deyalo rullayala he apadhika, parashyalo he apadhika, purta he apadhika. Isarimidu, ahumayitakirka approach awadhane, she will smile at him. Haan, mantra he panches in the. This is how it is. <laughs> so adukura vasetarala mantra, this is a very good thing it is. ఆ శాస్త్రాల్లో కామ్యకర్మల్లో ఉన్నటువంటి చదువుతో ఉంటే ముక్కు మీద వేలేసుకోవాలనిపిస్తుంది అలా కూడా ఉంటాయి వేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ డిసైన్స్ సో శత్రువిజయ యంత్రం శత్రువిజయ మంత్రం యంత్రం మంత్రం శత్రువిజయం అంటే వీడి శత్రువులు పూర్వకాలం రాజులు అలా వెళ్ళిపోయాయి ఇప్పుడు కోర్టు కేసులే ఇంకా శత్రువు కోర్టు కేసు వీడి కోర్టులో ఒకసారి చెప్తాడు అదే శత్రువు అంటే సో కోర్టులో కేసు వేసి వీడి పూజబాడు పెడతాడు వాడు పూజ మొదలు పెడతాడు ఇప్పుడు భగవత్ పూజ చేయాలి ఒక వాల్మీకి రామాయణం పాఠం పురాణం చెప్పిస్తున్నారు చాలా సంతోషం వాల్మీకి రామాయణం పురాణం అంటే చాలా పవిత్రమైన విషయం పులాన వారు వాల్మీకి రామాయణం ఆయన నన్ను కలిసారు చాలా సంతోషం మీరు వాల్మీకి రామాయణం చెప్పిస్తున్నారు విన్నాను చాలా ఆనందం ఉంటే ఆయన చెప్పారు కోర్టు కేసు హీరింగ్ అయిపోయిందండి పన్నెండేళ్ళు పుట్టింది హీరింగ్ అవుతా జడ్జిమెంట్ రిజర్వ్ పెట్టాడైనా అందుకోసం ఈ లోపల వాల్మీకి రావాలి వారాయణ చేయిస్తున్నామో ఆ జడ్జిమెంట్ మాకు అనుకూలంగా రావడం కోసము అంటే ఇప్పుడు ఈ జడ్జిమెంట్ అనుకూలంగా రావాలంటే వీళ్ళు జడ్జి గారిని పట్టుకుంటే ఉపయోగంగానే ఈ వాల్మీకిని పట్టుకుంటే వీళ్ళు ఆయన వాల్మీకి ఏమో ధరిస్తాడు బట్ ఏదో రామాయణాన్ని కనుక అలా పఠించినట్లయితే శత్రువిజయమో అని ఎవరో అలా చెప్పే వాళ్ళ లోటు ఏమీ లేదు చాలా ఉన్నారు అలా చెప్పేవాళ్ళు మీ కోర్టు కేసు మీరు నెబ్బుతారు మీకు ఎందుకంటే మీరు రామాయణం చెప్పించండి అని ఎవరో మహాత్ములు ఆయనకి చెప్పారు ఆయన దాన్ని పట్టుకుని రామాయణం చెప్పించారు ఆ తర్వాత పెద్ద దురదృష్టం ఏంటంటే ఆ కేసు ఆయనకు అనుకూలంగా రాలేదు ఇప్పుడు నవ్వు వర్షిశుద్ధి ఎంత ఆఘాతమో చూడండి మనస్సుకి శ్రద్ధ ఎంత ఆఘాతమో అంచేతనే ఎదుర్కొండగా ఒక ఫలాన్ని పెట్టుకుని అప్పటికప్పుడు దాన్ని మ్యానికులేట్ చేయటం కోసం పూజలు పురస్కారాలు చేయకూడదు చేస్తే మనకున్నటువంటి శ్రద్ధ మీద ఆఘాతం కలుగుతుంది ఈశ్వర శరణాగతి చేసుకోవాలి నామాన్ని జపం చేసుకోవాలి ఈశ్వరున్ని మనస్సులో ధ్యానం చేసుకోవాలి కానీ కామ్యకర్మని మొదలు పెట్టకూడదు కామ్యకర్మను మొదలుపెట్టామంటే కామ్యకర్మ ఇవాళ చేస్తే ఎప్పుడో ఫలం వస్తుంది మీకు ఇవాళ చేసి ఇవాళ ఫలం కావాలని కామ్యకర్మ మొదలు పెడితే ఇట్ ఈజ్ ఎ ప్రాబ్లం So, there are some karma karmas of that type also but preferably you better should avoid them anyway these are some of the problems associated with the, all these karma karmas for so, that one should have a, a, a proper understanding karey javasram dhairyam kavalu a dhairya dhairyam ayto to usna ishwarunne nenu sharana pondanu ishwarun naake edi isthe dannu nenu accept chestanu acceptance ఎంతో ధైర్యం కావాలి దానికి ఆ ధైర్యాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేసుకోవాలి కానీ ఓ కోరిక పుట్టిన వెంటనే వెంటనే ఆ కోరిక తేరడం కోసం ఈ కర్మ చేస్తాను అంటే ఆల్రెడీ హీ జ్ దట్ ఇట్ మే నాట్ బీఫుల్ ఫీల్డ్ ఫియర్ అండ్ డిజైర్ డిజైర్ అండ్ ఫియర్ ఫియర్ అండ్ డిజైర్ డిజైర్ అండ్ ఫియర్ సైకిల్ అలాగా అది తెలివైన పద్ధతి కాదు ఏదో ఆరంభంలో కొంత అలా ఉన్నప్పటికీ జీవితం ఆరంభంలో యంగ్ లో మిడిల్ ఏజ్ లో కొంతవరకు పర్వాలేదు ఎందుకంటే యంగ్ ఏజ్ లో యంగ్ పీపుల్ దే హ్యావ్ సో మెనీ అంబిషన్స్ అండ్ ఆల్ దట్ అండ్ సో దే వర్షిప్ ది లాట్ విత్ సమ్ డిజైర్ అండ్ ఆల్ దట్ ఫెర్ ఇన్ బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆ రట్ ఉండిపోకూడదు అది ఇక్కడ తాత్పర్యం ఇక్కడ ఈ మొత్తం మీమాంస యొక్క తాత్పర్యం తర్వాత మాత్రం తపశ్రద్ధే ఉపవసన్రణ్యే శాత భైక్ష్యచరంత సూర్యద్వే విరజా ప్రయాీ యత్రమృత సపురుష అయవ్యయాత్మా ఈ విచారం చాలా సటిల్ విచారం చాలా సూక్ష్మమైన విచారం విచారం అంటే చర్చ మీమాంస చూడండి ఇంతవరకు మనం చూసింది ఏమిటి చూసాము కేవలర్మథులను చూసాం కేవల కర్మ అంటే కామనా కర్మ కామనా కర్మ కామనా కర్మ ఆ కర్మ యొక్క స్వరూపం కర్మ ఈశ్వరారాధనే ఉంటుంది కానీ వీడు చేస్తున్నది ఈశ్వరారాధనే అయినా వీడి యొక్క నిష్ట అంతా కూడా కామన మీద ఉంటుంది కామనానిష్ఠుడే చేస్తాడు కానీ ఈశ్వర నిష్ట ఎక్కడుంది హీ వర్షిప్ సి ఈశ్వర ఫర్ ది ఆఫ్ ది డిజైర్ వెరాజ్ ఇట్ ఈజ్ టు వర్షిప్ ఈశ్వర ఫర్ ఆఫ్ ఈశ్వర దట్ ఈజ్ ఎ బిగ్ గ్రోత్ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతీయ అని ఓ చోటు ఉంది అది కాకుండా ఏడోధ్యాయం ప్రారంభంలో శ్లోకం ఉంటుంది మయీ ఫస్ట్ శ్లోకం ఏడోధ్యాయం ఏడోధ్యాయం అంటే అది ఈశ్వర స్వరూప నిరూపణం అక్కడి నుంచి ఆరంభం అవుతుంది తత్పద షట్కం ఆరంభం అవుతుంది మొదటి ఆరోధ్యాయాల్లో గీతలో ట్వంపద అయింది ప్రారంభంలో అక్కడ శ్రీకృష్ణుడు ఏమంటాడంటే ఆ శ్లోకంలో నన్ను ఆరాధిస్తాడు నా కోసం నన్ను ఆరాధిస్తాడు అని మొదలు పెడతాడు మద్యోగం అని అలా ఏదో మొదలు పెడతాడు ఆ శ్లోకం గుర్తురాలేదు నాకు లేదన్నా అమయాసక్త మనాథ యోగం యుంజన్ మదాశ్రయ యోగం యుంజన్ కర్మానుష్ఠానం చేస్తాడు యోగం అంటే కర్మ చక్కగా కర్మానుష్ఠానం చేస్తుంది మదాశ్రయ నన్ను ఆశ్రయించి కర్మల్ని చేస్తాడు అంటే ఈశ్వరారాధనా రూపమైన కర్మల్ని చేస్తాడు లౌకిక కర్మల్లో కాదు ఈశ్వరుణ్ణి ఆరాధించుటానే కర్మల్ని చేస్తాడు కానీ ఆసక్తి స్వర్గం మీద కాదు మయి ఆసక్తమనా నాయందు ఆసక్తి నాయందో ఆసక్తిని కలిగి నన్ను ఆరాధిస్తాడు అని మొదలు పెడతాడు దట్ వెరీ బిగ్ స్టెప్ ఈశ్వరారాధనలో అదేమి సామాన్యమైన గ్రోత్ కాదు ఈశ్వరుణ్ణి ఎందుకు ఆరోధిస్తున్నావు అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం కొరకు ఈశ్వరుని అనుగ్రహంతో ఏం చేస్తావు నేనేమి చేయను ఈశ్వరుని అనుగ్రహంతో నేనేం చేస్తాను ఈశ్వరుడు అనుగ్రహంతో ఈశ్వరుడే నన్నెదో చేస్తాడు సో హీ కంటిన్యూస్ టు వర్షిప్ ది లాట్ సీకింగ్ ద గ్రేస్ ఆఫ్ ది లాట్ నథింగ్ మోర్ ఈ వాన్స్ టు గెయిన్ ఈశ్వర మయే ఆసక్త మనా యోగం యుంజన్ మయ్యాసక్త మన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ మదాశ్రయ యోగం యుంజన్ అయ్యి ఆసక్తమనా అది చాలా పెద్ద గ్రోత్ సో ఫస్ట్ స్టెప్ ఏమిటి చూసాం మనం ఈశ్వరుణ్ణ ఆరోధిస్తాడు ఆసక్తి ఏమో కర్మల ఫలముల ఉంటుంది అది దట్ వీ హ్యావ్ సీన్ వాట్ వాట్ ఆర్ ఇట్స్ గుడ్ పాయింట్స్ అండ్ బ్యాడ్ పాయింట్స్ వీ హెవ్ సీన్ వీ విల్ గెట్ ది రిజల్ట్ ది బెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపర్ కామ్య కర్మలో ది బెస్ట్ పాసిబుల్ ఆల్టర్ ఆప్షన్ ఈస్ ఆ కామను సిద్ధిస్తుంది రి ది బెస్ట్ And in the lower than that, in the all kinds of possibilities are there, whereas the next step we would contain, is iswarunni punduta koruku, iswarunna aradhistheta. We have come to that. Dindi vidyayukta karma anta, vidyar jnana yukta karma, jnana unta atman jnana unta. Atman jnana unta iswarunki, jeevaunki bhaedana unta. Asthiti veru, we are coming to, we will come to that later. But ikkada vidu Dvaita Bhavallone unta du, నేను అల్పుడనైన జీవుడను నేను ఈ అల్పత్వం నుంచి ఈ జీవభావం నుంచి నేను విముక్తుడను కావాలి దానికోసం నేను ఈశ్వరుణ్ణి ఆరాధించుకుంటాను ఈశ్వరుని యొక్క అనుగ్రహము ఈశ్వర ప్రాప్తి తప్ప నాకు మరేమీ అక్కర్లేదు కర్మయోగ ఆల్రెడీ అటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి దట్ ఈస్ ఫిదర్స్ సో తపశ్రదే ఏ హి అరణ్యే ఇలాగా ఈశ్వరుని ఎందు ప్రీతితో ఈశ్వరున్నారాధించి వాడికి అరణ్యము అనే పదాన్ని వాడతారు కామనుల ఎందు ప్రీతితో ఈశ్వరున్నారాధించి వాడికి గ్రామము అనే పదం వాడతారు గ్రామము అరణ్యము మీరు ఎప్పుడైనా గ్రామ్య సుఖములోని విన్నారా ఆ సుఖములు భోగములకు గ్రామ్య సుఖములోని వినరు గ్రామ్య సుఖములు అంటే గ్రామంలో ఉండే సుఖాలు గ్రామము అంటే ది విలేజ్ వాట్ విలేజ్ ఇప్పుడు ఈ డిస్కో చెక్కలు ఇది కడతారు చూడండి దట్ ఈస్ ది విలేజ్ నేను ఒకసారి చూశాను విలేజ్ ఆఫ్ ప్రెషర్ అని ఉంది విలేజ్ ఆఫ్ ప్లేషర్ అంటే సో మా మిత్రుడు కూడా పక్కన ఉన్నాడు ఏదైతే విలేజ్ ఆఫ్ ప్రెషర్ ఏంటంటే అయితేనే అంటే మీరు స్వామిజీ లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ ఆర్లాండో అనే చోట లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ మీకు కసినోలు ఉంటాయి తర్వాత ఇతర సక సకల భోగములు ఉంటాయి Oh, is it so? Then how to go inside? Hundred dollar century free. So, something like that. So, that, that particular place where all bhogas, the sensual pleasures are there, that is called gramā. Gramya sukha modi. So, aranya, aranya lo ye bhogal unta hyene? Ye bhogal unta hyene. Kapiti, gramā, aranya are no technical words. మీరు ఎగ్జాక్ట్ గా గ్రామం అంటే ఊరు అని అరణ్యం అంటే అడవి అని అలా తీసుకోకూడదు టెక్నికల్ వర్డ్స్ దే ఆర్ డిఫైన్డ్ లైక్ దట్ ఎలాగంటే ఎక్కడైతే కేవలము భక్తిభావము ఈశ్వరారాధన విరాజిల్లుతో ఉంటాయో అది అరణ్యము ఎక్కడైతే భోగవాసనలే ఉంటాయి అప్పుడప్పుడు ఈశ్వరుడి పేరు వినపడ్డా అది కూడా భోగానికి అనుకూలమైనటువంటి కర్మానుష్ఠానమే తప్పిస్తే భోగానికే ప్రాధాన్యం దానికి గ్రామము అని గ్రామం మనం చూసేసాం ఇప్పుడు అరణ్యానికి వచ్చాం అరణ్యే అని చెప్పినే శాంత అంటారు శాంతంగా ఉంటారు అంటే ఈ భోగవాసనలన్నీ కూడా ఉపశమించినవి విద్వాంస విద్వాంసులు అంటే వివేక జ్ఞానం గలవారు ఆత్మజ్ఞానం గలవారని కాదు వివేక జ్ఞానము అంటే ఈ గ్రామ్య భోగములు ఏవైతే ఉన్నాయో ఇవి అల్పములు అభివషణీయములు కావు మన కృతార్థుల్ని చేయవ్వి కాబట్టి వాటిని దూరంగా పెట్టండి అనేటువంటి వివేకం కలిగిన విద్వాంసులు వెళ్ళి తప శ్రద్ధే తపస్సు కర్మానుష్ఠానం చేస్తూ ఉంటారు కష్టపడి బట్ అట్ ది సేమ్ టైం దూ హవ్ శ్రద్ధ శ్రద్ధ అంటే ఈశ్వరభక్తి ఇంతకు ముందు వాళ్ళు కూడా ఈశ్వరభక్తి ఉందని అంటే కాదు ఇంతకు ముందు వాళ్ళకి ఈశ్వరభక్తి లేదు స్వర్గాన్ని కూడా ఈశ్వరున్ని ఆరాధిస్తూ ఉంటే వారి భక్తి ఈశ్వరభక్త స్వర్గభక్త స్వర్గభక్తి ఇందాక మీకు చెప్పాను గ్రామ్య సుఖాలనే మరి పూజలు ఇవి చేసి వాళ్ల ఇక్కడ భక్తి